వీనాముపమశ్రమస్తా బ్రహ్మణా బ్రహ్మణస్పతహాను శ్రీ మహాగణాధిత సదాశివసమారంభా అస్మదాచార్యపే పరంపరా దుబ్వాద్యాయతనం స్వశబ్దా ముక్తోపసృప్ వ్యపదేశాత్ నానుమానం అపశబ్దా ప్రాణభృచ్చ ఇక్కడ చేస్తున్న విచారం ఏమంటే ద్యులోక భూలోకములకు ఏది ఆశ్రయము అని ఓ మంత్రం ఉంది ఎస్మిన్యౌ పృథివీ చాంతరిక్ష మోతం ఏమేందైతే ద్యులోకము భూలోకము అంతరిక్షం ఇన్ బిట్వీన్ ఇవి ఆశ్రయించి ఉన్నాయో అని ఓ మంత్రము అది ఏమిటి అది విచారం అది పరమాత్మయ లేక ప్రధానమ లేక జీవుడా నా అనుమానం అత్యబ్ద అది పరమాత్మ తప్ప అనుమానము అంటే ప్రధానం సాంఖ్య పరికల్పిత ప్రధానం అది కాదు ఎందుకంటే తచ్చబ్దం లేదు ఆ ప్రధానాన్ని బోధించే శబ్దం ఏమీ లేదు ఇక్కడ ఆత్మా ఉన్నది ఆత్మ అనేది చేతనమైన తత్వాన్ని బోధిస్తుంది కానీ జగ బోధించదు శబ్దం లేదు తదంటే ప్రధానం ప్రధానాన్ని బోధించే శబ్దం లేదు ప్రాణభృత్య జీవుడని ఇంకొక కల్పన కూడా ఉన్నది కదా జీవుడే జీవుడే వీటన్నిటికీ ఆశ్రయం జీవుడంటే అది ఎలా ఉంటుందంటే మీరు నేను ఆశ్రయమైన శంకే కదా అని మీరు అనొచ్చు ఆ దాని అభిప్రాయం ఏమిటంటే ఎవళ్ళో సిద్ధ ఉన్నారు మా గురువు గారు ఈ భూలోకానికి ద్యోలోకానికి ఆయనే ఆశ్రయము లేకపోతే ఫలానా మా వంశ మూల పురుషులోక ఆయన ఉన్నాడు ఆయనే ద్విలోకానికి భూలోకానికి ఆశ్రయము అంటే ఈ రకంగా పీపుల్ కమౌట్ విత్ సమ్ క్రేజీ ఐడియాస్ పరమాత్మ సరేనండి మా మా గురువు గారే మా బాబాగారే ఈ భూలోక భూలోకాలకు ఆశ్రయము అని ఏదో చెప్తారు కాబట్టి ఒకవైపు జీవుడంటో ఇంకోవైపు ద్విలోక భూలోకాలకు ఆశ్రయం అన్నాం అది ఎలాగా కుదరదు కదా ఇప్పుడు రమణ భగవాన్ అన్నప్పుడు కూడా ఆయన ఫిజికల్ బాడీయే ఐడెంటిఫై అయిన పర్సన్గా ఆయన్ని స్వీకరించి భగవాన్ అని ఎలా టేక్ హ్యూమ్ యాజ్ అన్ ఇండివిజువల్ దెన్ హీ ఈస్ ది సన్ ఆఫ్ సోన్ సో అయిపోతుంది అప్పుడు జీవుడు అలా కాకుండా ఆయన ఆ జీవభావానికి అతీతంగా ఆ పరమాత్మ నిష్ఠను కలిగి ఉన్నారు కనుక భగవాన్ అని కాబట్టి జీవుడు ఎంత గొప్పవాడైనా ఆ పరిచేద భావం ఉన్నంత వరకు జీవుడు జీవుడే కాబట్టి జీవుడు జీవుడు ద్విలోక భూలోకాలకి ఆశ్రయము ఒకట జీవునకు పోసాగ్రా ప్రాణభృత్య నా అని ఆ సూత్రం కూడా మనం చూసాం తర్వాత సూత్రం భేదవ్యపదేశాత్ దీనికి అవతారిక పుత నాణృత్వాధ్యాయతన ఆశ్రయ్య ప్రాణభృతుని ప్రాణభృత్ అంటే జీవుడు జీవుడు అనే పదానికి జీవ ప్రాణధారణే ఆ అనుసరించి స్వీకరిస్తారు సో ఈ ప్రాణధారి అంటే ఈ ప్రాణభృతు అంటే జీవుడు ఈ దేహం ముందు ప్రకటమవుతూ ఉండే జీవుడు పరిచ్ఛిన్నుడు వీణ్ణి ఈ జీవుణ్ణి వాడు అదర్వైజ్ చాలా గొప్పవాడయి ఉండొచ్చు బట్ పరిచ్ఛేదంతో ఉన్నవాడే కదా మరి జీవుడంటే అటువంటి జీవుడు ద్విలోక భూలోకములకు ఆయతనము లేక ఆశ్రయము అని స్వీకరించుట కుదదు కారణమేమంటే కుతశ్చ ఇంకో కారణం పైన ఒక కారణం చెప్పారు ఏ కారణం అది అతశ్చబ్ద అనుమానానికి ఏది కారణమో అనుమానాన్ని నిరాకరించడానికి ఏది కారణమో ప్రాణభృత్తును నిరాకరించడానికి కూడా అదే కారణము చ ప్రాణభృ ఇంకో అదనపు కారణాన్ని ప్రాణభృత్తును నిరాకరించడానికి ఇప్పుడు చెప్తున్నారు ఏమిటా కారణము భేదం వ్యపదేశ దేహమునకు పరిచ్ఛిన్నుడైన జీవుణ్ణి ఈశ్వరుడుగా శాస్త్రం చెప్పట్లేదు దేహ పరిచ్ఛేదము కల్పితము ఆ ఉపాధికి అతీతంగా తన స్వరూపాన్ని తెలుసుకుంటే వాడు బ్రహ్మని అన్నారు తప్ప దేహపరిచ్ఛిన్నంగా ఉంటూ ఈ అహంకారమే దేవుడు అని చెప్పట్లేదు తత్వమశీ అయినప్పుడు అది నీవే అయి ఉన్నావు ఆ పరమాత్మ నీవే అంటే నేను ఫలానా ఇంట్లో పుట్టాను ఫలానా వంశంలో పుట్టాను ఫలానా గోత్రం ఇది నా రాశి ఇది నా బ్యాంక్ అకౌంటు నేనే దేవుడు అది కాదు ఇట్స్ నాట్ లైక్ దాంట్ కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఓ బాబా ఉంటారు ఆయన బాబా ఆయన అందరూ దేవుడుగా కొలుస్తారు ఆయనకు వాడు కూడా బాబాని ఇవన్న వారసత్వమా జీవుడే ఆ పరిచ్ఛన్న దేహభావాన్ని అట్టి పెట్టుకుని దేవుడని చెప్పట్లేదు ఎక్కడ కానీ లోకంలో అలా స్వీకరించవచ్చు లోకంలో పరిచ్ఛన్న దేహభావంతో ఉన్నవాడినే దేవుడిగా స్వీకరిస్తాడు లోకం అనేది అలాగే ఉంటుంది ఎండ అక్కడ బి కాషస్ ఎండలో కూర్చోద్దు డోంట్ సిట్ ఇన్ దిస్టన్ నీడ చూసుకుని నీడలో కూర్చోవాలి లేకపోతే ఆ పెర వేసేయటమో ఏదో చేయాలి ఎండలో కూర్చుంటే అలాగా ఇప్పుడు కన్వీనియంట్గా ఉందా ఈ ఎండ వస్తుందేమో స్వల్ప అది వేసేయమ్మా వేసే ఆ తెర వేసే వేసవి కాలం చీకటిగా ఉన్నా ఏం పర్వాలేదు కొంచెం ఇట్స్ ఓకే కాబట్టి భేదవ్యపదేశము తత్వమశీలో అభేదం కుదరదు ఎస్సచ్ భేదమే అభేదం కుదరదు భేదమే ఉంటుంది కాబట్టి దేహపరిచ్ఛిన్నమైన జీవుడు ఈశ్వరుని కంటే భిన్నుడుగానే ప్రతిపాదన చేయబడింది కనుక సూత్రాలు భాష్యం భేద వ్యపదేశ స్నేహవతి తమే వైకంజానత ఆత్మానం ఇది జ్ఞేయ జ్ఞాతృభావేన అది నీవు ఆ ద్వయ ఆత్మను తెలియుము తమ్ ఏవ ఏకం ఆత్మానం జానత నీవు ఆ ద్వయ ఆత్మను తెలియము రెండవది లేని ఆత్మను తెలియుము అని చెప్పారు అని చెప్పినప్పుడు ఎవరికి చెప్పారు దీన్ని అద్వయ ఆత్మకి చెప్పకర్లా నేను దేహ పరిచ్ఛిన్నుడైన జీవుడు అనుకునే వాడికి చెప్పారు కాబట్టి నేను ఇక్కడ రెండు నేనులు వచ్చే భగవాన్ హనుమహి రెండు నేనులు ఉంటాయని ఒక నేను ఏమిటంటే ఈ దేహము దీని పరిచ్ఛేదమునకు కట్టుబడిపోయి ఉన్న అహంకారము ఒక నేను రెండవ నేను ఏమిటంటే యథార్థమైన నేను అది బ్రహ్మ అహం బ్రహ్మాస్మిలో ఉండే అహం అది అది అది యథార్థమైన నేను అది బ్రహ్మ ఆ నేను బ్రహ్మది అది ఈశ్వరుడి ఈ నేను అహంకారం ఇప్పుడు సాధన ఎవరికి ఈ అహంకారము అనే ఇప్పుడు ఈ ప్రయాణం దీనిలో జర్నీ కింద ఈ జర్నీ ఎక్కడి నుంచి అంటే నేను నుండి నేనుకి చేసే ప్రయాణం పరిచ్ఛిన్నమైన అజ్ఞానకల్పితమైన నేను నుండి యథార్థమైన నేనుకి చేయాలి జర్నీ దీనికి శంకరులు చెప్పిన కూడా ఉంది వాడు బందిపోటు దొంగలు ఇంట్లో పెరుగుతాడు అవడానికి రాజకుమారుడే ఆ తర్వాత నువ్వు రాజకుమారుడివి నువ్వు దొంగ కావు మంత్రి చెప్తాడు అంటే అది నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని వాడు కాబట్టి వాడికి కూడా సమస్య వచ్చింది నేను దొంగను అనే నేను నుండి నేను రాజకుమారుడను అనే నేనుకి వీడు ఎదగాలి అది ప్రయాణం వాడు ఇప్పుడు చేయాల్సిన ప్రయాణం అది కాబట్టి దానికోసం బస్సులెక్కి ఊళ్ళు తిరిగితే అది అవ్వదు ఆ ప్రయాణం ఆ ప్రయాణం ఒక రోడ్డు కూర్చుని ధ్యానం చేస్తే వస్తుంది కానీ మీరు దేశాలు తిరుగుతారంటే ఆ ప్రయాణంలో వర్కౌట్ తీర్థయాత్ర చేస్తే సెటిల్ అయ్యే అది కాదండి అందుకు అలా అన్నాను దేశాలు తిరగను అంటే అది అదొక దృష్టాంతం రెండవ దృష్టాంతం ఏంటంటే నేను మొన్న చెప్పాను మండోక్యాలో ఒకడికి తాను ఎలక పిల్లనని వాడి విశ్వాసం వారిప్పుడు నేను మనిషిని తెలుసుకోవాలి నేను ఎలకను అనే స్థితి నుంచి నేను మనిషిని అనే స్థితికి వాడు ప్రయాణం చేయాలి అలాగే ఈ జీవుడు కూడా నేను పరిచ్ఛిన్నుడను అనే స్థితి నుంచి నేను అపరిచ్ఛిన్న అద్వయ ఆత్మను అనే స్థితికి వాడు చేరుకోవాలి ఆ ప్రయాణం చేసి ఆ ఫైనల్గా ఆ నేనులో వాడు ప్రవేశించాలి అంతేగాని ఈ అహంకారము నేనే పరమాత్మని అభిప్రాయం కాదు కాబట్టి ఇక్కడ అహంకారము అనే నేను తెలుసుకోవలసిన నేను జ్ఞాత తెలియద తెలియదగిన తత్వము జ్ఞేయము ఆత్మతత్వము ఈ జ్ఞాత జ్ఞేయము అనే విభాగపూర్వకంగా తమే వైకం జానత ఆత్మానం అని ఆ విభాగాన్ని చూపించారు కనుక ఈ అహంకారము పరిచ్ఛ జీవుడు ద్విలోక భూలోకము భూలోకములకు ఆశ్రయము కాదాలకు తత్ర ప్రాణభృత్తావత్ ముముక్షుత్వాత్ జ్ఞాత తత్ర అంటే ఆ మంత్రంలో ఆ మంత్రంలో రెండు తత్వాలు చెప్పారు తెలుసుకో అని చెప్పారు ఆ తెలుసుకోవాల్సింది ఎవరు ప్రాణభృత్ వాడు జీవుడు వాడు వాడు ముముక్షువైన జీవుడు సాధారణంగా ప్రతివాడు ముముక్షువు కానే కాడు ఎవడో ముముక్షువైన జీవుడు ఒకడు తేలుతాడు పదిహేను లక్ష మందిలో ఒకడు వస్తాడు వాడిని ఉద్దేశించే చెప్తాడు లేకపోతే చెప్పరు ఎవడు ముముక్షువైన జీవుడు ఉంటాడో వాడికే పోషిస్తాడు కాబట్టి ఇప్పుడు ఈ ముముక్షువైన జీవుడు నీ ఉద్దేశించి శృతి చెప్పింది తమే వైకం జానత ఆత్మ నువ్వు ముముక్షు ముముక్షుడవు తెలుసుకో నీ స్వరూపము ఆత్మనే నీవు తెలుసుకోవాలి కాబట్టి ఈ ముముక్షువు జ్ఞాత జ్ఞేయము కదా వీటి జ్ఞాత అవుతాడు ఇంకా మిగిలింది ఏమిటి జ్ఞేయం మిగిలింది అదే ఆత్మ అవుతుంది పరిశేషాత్ ఆత్మశబ్దవాచ్యం బ్రహ్మ జ్ఞేయం ద్యుబ్వాధ్యాయతనమిటి అది ఇంకా నేను శక్తి చేయనే లేదు అద్యుబ్ధ్యాయతనం ఐదారు క్లాసులు అయిపోయాయి ఇంకా అధికరణం ఇవాళ్ళతో పాఖరు ఆ ఒక్క సమాస పదం కొంచెం సెటిల్ చేసేస్తే బాగుంటుంది ద్యు యు అది యు దకారం ఎదురుకొచ్చాడు వా మళ్ళీ దకాల ఎదురు వచ్చేవాడు యా యా నుంచి వాకి వా నుంచి యాకి ట్విస్ట్ చేయాలి సో ద్యుద్వా ద్యాయతనం అది ఇతి గమ్యతే నాణభృతు నీవు తెలుసుకో అని అన్నప్పుడు ఆ నీవు అనబడేది ఎవరు ముముక్షువైన జ్ఞాత తెలుసుకోవలసినది జ్ఞేయం అది మిగిలింది జ్ఞాత అకౌంట్ ఫర్ అయిపోయింది జ్ఞాతకి అకౌంట్ చెప్పేశాం జ్ఞాత ఎవడో సెటిల్ చేసేసాం జీవుడు తెలియదగిన జ్ఞేయము మిగిలి ఉన్నది అదేమిటవుతుందంటే పరిశేషన్యాయాన్ని అనుసరించి అది ఆత్మవుతుంది ఆత్మ అంటే వీడే కాదు వీడు కాదు ఆత్మ అంటే బ్రహ్మది ఆత్మశబ్దవాచ్యం బ్రహ్మ మరి వీడు దేహాన్ని కూడా ఆత్మ అనుకుంటున్నాడంటే అది అజ్ఞానం చేత అలా అనుకుంటున్నాడు వాడు అనుకుంటున్నది ముఖ్యం కాదు ఆత్మ అంటే అది బ్రహ్మ బ్రహ్మకి ఆత్మశబ్దంతో నిర్దేశం ఉంటుంది ఆ బ్రహ్మయే ఇక్కడ ఉందని చెప్పే సందర్భంలో ఆత్మశబ్దంతో నిర్దేశాన్ని చేస్తారు కాబట్టి ఆత్మశబ్దవాచ్యమైన బ్రహ్మ అదియే ద్విలోక భూలోకములకు ఆయతనము ఎస్మిన్ జౌహని ఎస్మిన్ దేనియందైతే అంటే అది ఏది తీసుకోవాలి ముముక్షువైన జ్ఞాతం తీసుకోకూడదు ఆ జ్ఞాత చేత తెలియబడే ఆత్మతత్వాన్ని తీసుకోవాలి కాబట్టి ఆ ఆత్మతత్వము అది ఏ బ్రహ్మ అది ఏ జ్ఞేయము అది ఏ భూలోకములకు ఆయతనము మైక్ క్యాచ్ లేదా బానే ఉంటాయా నా భ్రమం అలా భ్రమస్తూ ఉంటుంది అప్పుడు కంఠం కొంచెం నెత్తిగా ఉన్నప్పుడు అనిపిస్తే అని అప్పుడు ఏమనిపిస్తుందంటే మైకు భ్రమస్తుంది ఆడలేక మధ్యలో నివసానితోంది ఆ రకంగా కాబట్టి ప్రాణభరుత్ అంటే జీవుడు ద్విలోక భూలోకంలోకాయతనము పాజాలడు సాధారణంగా నేను ఇందాకనే చెప్పాను మళ్ళీ చెప్తున్నా సాధారణంగా మీరు నేను ద్విలోక భూలోకాలకు ఆయుతనం నేనన్నాను ఎవడూ పూర్వపక్షం చేయడు మీరు నేను పూర్వపక్షం అలాంటి పూర్వపక్షం ఎవడు చేయడు ఈ పూర్వపక్షం ఏమిటంటే ఎవడో ఉంటాడు ఒకడు అవో ఆయనని చూపిస్తాడు ఆయన ద్విలోక భూలోకాలకు ఆయతనం ఉంటాడు చూడు నువ్వు కాదు ఆయన కాదు ఏమండి యాజ్ అ జీవాస్ నువ్వు కాదు అయినా కాదు ఆత్మరూపంగా తెలుసుకుంటే అందరూ అదే కాబట్టి జీవరూపంగా రూపంగా పెట్టి ఈలోక భూలోకంలో ఆయతనము అంటే అది ఎలా కుదురుతున్నది జీవరూపంగా అట్టి పెట్టి అలాగ అనుకోవడం తప్పదు కాబట్టి జీవరూపంగా ఒకని భగవాన్ నన్ను అనుకోవడం అయితే భగవాన్ ఎందుకంటే భగవాన్ అంటే పూజనీయుడు అని ఆ పదానికి అర్థం సర్వజ్ఞుడు సర్వవిత్ సర్వశక్తి సంపన్నులు అలా అనకూడదు ఆ సర్వాన అలాంటి ఇబ్బంది వస్తుంది భగవాన్ అని అనొచ్చు హే భగవన్నని పూజనీయుడు అనే సెన్స్లో వాడతారు ఉపనిషత్తులలో విద్యార్థి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు భగవహాన్ని సంబోధిస్తాడు అధీహి భగవో బ్రహ్మేతి హే భగవహ అంటే భగవాన్ బాబా అని కాదు హే భగవ అంటే ఓ ప్రాణభృత్ ద్యుభ్వాధ్యాయతన ఆశ్రయ్య ఈ జీవుణ్ణే ప్రాణభృత్తునే ద్యులోక భూలోకములకు ఆశ్రయముగా స్వీకరించరాదు నా స్వీకరించకూడదు దానికి మరొక కారణము కూడా కలదు ఇంకో కారణం కూడా ఏమంటే ప్రకరణాత్ ప్రకరణము వలన అంటే ఇది ఈ ప్రకరణము అంటే యస్మిన్జౌ పృథివీ అని ద్విలోక భూలోకముల ఆయతనము అని చెప్పిన ప్రకరణం ఒకటి ఉంటుంది ఆ మంత్రము ఒక విగర్ద సెక్షన్లో భాగంగా ఉంటుంది ఆ ప్రకరణము అది జీవ ప్రకరణం కాదు అది పరమాత్మ ప్రకరణం జీవప్రకరణంలో చెప్తే బహుశా జీవుడేనేమోనరా ఈ ద్విలోక భూలోక ఆయతనము అని మనం అనుకునేందుకు అవకాశం ఉంటుంది పరమాత్మ ప్రకరణలో చెప్పారు దాన్ని జీవప్రకరణంలో చెప్పలేదు ఇప్పుడు రాష్ట్రపతి సెక్షన్ ఉంటుంది కాన్స్టిట్యూషన్లో రాష్ట్రపతి సెక్షన్లో చెప్పిన దాన్ని మున్సిపల్ కమిషనర్గా అప్లై చేయకూడదు అది ఆ సెక్షన్ ఇటు రాష్ట్రపతి ఇస్ సెక్షన్ అక్కడ రాష్ట్రపతికి సంబంధించిన కొన్ని నియమాలు చెప్తూ ఉంటారు ప్రతిసారి రాష్ట్రపతి రాష్ట్రపతి రాష్ట్రపతి అని అనకపోవచ్చు ఒక చోట అని అనుకుండొచ్చు ఆ హీ ఎవరు అంటే మున్సిపల్ కమిషనర్ కాదు అవడు సి అంటే రాష్ట్రపతి అవుతాడు ఎందుకంటే ఆ సెక్షన్ అటువంటిది ఆ ప్రకరణం అట్టింది అలాగే అనమాట సంథింగ్ సింగిలర్ టు దాట్ ప్రకరణ ప్రకరణం చేదం పరమాత్మన ఇది ఇది అంటే ముండకోపనిషత్తులో ఏ నద్యౌ అని మొదలుపెట్టిన ఆ మంత్రము ఆ ప్రకరణము అది ఆ సెక్షను అది పరమాత్మ యొక్క ప్రకరణము అని అలా చెప్పగలరు మీరు అంటే కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇది ఏకవిజ్ఞాన సర్వ వీడు ఈ మహర్షి వెళ్ళి ప్రజాపతిని ప్రశ్నించాడు దేనిని తెలుసుకుంటే ఇగో భగవః భగవహ అంటే ఓ పూజనీయ కస్మిన్ను విజ్ఞాత అలాంటి నిదన ఒకటి ఉందా నువ్వు నువ్వు వితర్కే అలాంటి దేవన ఒకటి ఉందా అదేమిటంటే దేనిని తెలుసుకుంటే ఈ సకల జగత్తును తెలుసుకున్నట్లే అవుతుందో అటువంటి నిదన ఒకటి ఉన్నదా అని అడిగారు ఇది ఎలాగంటే ఆభరణ ప్రపంచంలో అడుగుపెట్టి అయ్యా ఇన్ని ఆభరణాలు ఇంత విస్తారంగా వ్యవహారం ఉంది కదా దేనిని తెలుసుకుంటే ఇవన్నీ తెలిసినట్లే అవుతుంది అని మీరు ఆ జ్యువెలర్ షాప్ ఆయన్ని లోపాయకారిగా అడగాలి ఓపెన్గా అడిగితే అలాగే ఉంటుందంటే మీరు అన్నీ కొనుక్కోండి అని చెప్తారు లోపాయకారిగా అడిగితే బంగారమేనయా అవన్నీ ఏదో జనం కోసం అలా పెట్టాము బిజినెస్ కోసం అంతేగాని అవన్నీ యథార్థమని కాదు యథార్థము రెండే బంగారం ఒకటి డబ్బులు బిల్లు పే చేస్తారు డబ్బులు అది రెండే యథార్థం అంతే తప్ప ఈ ఆభరణాలన్నీ అలా పెట్టేసేసుకుని అన్నీ ఏమీ లేదు పీపుల్ ఆర్ పీపుల్ హ్యావ్ వాంటెడ్ అని చెప్పి పీపుల్ ఆర్ లైక్ టు పీపుల్ ఆర్ క్రేజీ ఎనీవే సో దే గో ఫర్ ఇట్ అంతే ఎందుకు అనుకుంటాం అని చెప్తాడు ఆయన సో సంథింగ్ సిమిలర్ టు దాట్ ఏది తెలుసుకుంటే ఈ సర్వము తెలిసినట్టు అవుతుందో అది చెప్పండి అని అడిగాడు అడిగితే అప్పుడు ఆయన దేనియందు ద్విలోక భూలోకములు ద్విలోక భూలోకములు ఆశ్రయించి ఉన్నాయో అని మొదలుపెట్టాడు అది సర్వజ్ఞానమును అపేక్షించి అడిగిన ప్రశ్నకి సమాధానం కాబట్టి సర్వము తెలిసిన పరమాత్మని చెప్తున్నాడు అక్కడ ఆ ఒక్క పరమాత్మను తెలుసుకుంటే ఏకవిజ్ఞానైనా సర్వము యొక్క విజ్ఞానము దాంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది అటువంటి పరమాత్మని అటువంటి తత్వాన్ని వాడు అడిగాడు దానికి రిప్లైగా ఈ ఎస్మిన్ ద్యౌహని ఏం చెప్పాడు కాబట్టి అక్కడ మనం సర్వమును తన కలిగి ఉండే పరమాత్మను గురించి మాట్లాడుతున్నాం కానీ పరిచ్ఛిన్నంగా మూల ఎక్కడో ఒదిగి ఉండేటువంటి జీవుడు గురించి మనం మాట్లాడట లేదు సర్వాత్మకే విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతము సార్ న కేవలే ప్రాణభృతి ఆ పరమాత్మను తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్లే ఎందువల్ల ఎందువల్ల అంటే పరమాత్మ సర్వాత్మకు సర్వమునకు ఆత్మయ్య ఉన్నాడు ఇది ఎలాగంటే ఓ నెక్లెస్ చేత్తో పట్టుకుంది ఈ నెక్లెస్ యొక్క మూలతత్వం నీకు తెలిస్తే ఈ మొత్తం ఆభరణ ప్రపంచమంతా నీకు తెలిసినట్లే అన్నట్లుగా అది ఎలాగంటే ఈ నెక్లెస్ మూలతత్వం తెలిస్తే మరో నెక్లెస్ మూలతత్వం తెలిసినట్లు ఎలా అవుతుంది అంటే కాదు నీకు ఈ నెక్లెస్కి ఏది మూలతత్వము మరో నెక్లెస్ కూడా అదే మూలతత్వం మొత్తానికి సృష్టిలో ఉండే నెక్లెస్లన్నిటికీ అదే మూలతత్వం కాబట్టి దీన్ని ఒక్కదాని మూలతత్వం నువ్వు తెలుసుకో ఇప్పుడు మొత్తం సృష్టిలో ఉన్న నెక్లెస్లన్నీ పోగేసి ఒకదాని తర్వాత ఒకటి వాటి మూలతత్వాలు తెలుసుకోవడం అక్కర్లేదు నువ్వు ఈ ఒక్క ఈ ఒక్క నెక్లెస్ కొట్టుకో దీని మూలతత్వం తెలుసుకో తెలుసుకుంటే నీకు సర్వ సర్వము యొక్క మూలతత్వము తెలిసినట్లు అవును ఎందుకంటే అన్నింటి యొక్క మూలతత్వము ఒక్కటివే కనుక ఆ విధంగా ఒక హృదయంలో ప్రకాశిస్తున్న పరమాత్మను తెలుసుకుంటే సకల హృదయాల్లో ప్రకాశించే పరమాత్మను తెలుసుకున్నట్లే అవుతుంది ఎందుకంటే అదే పరమాత్మ అందరి హృదయాలలో ప్రకాశిస్తున్నాడు కాబట్టి కనుక అది సర్వ విజ్ఞానము ఏకవిజ్ఞానైన సర్వ విజ్ఞానం అంటే అది అలా కాకుండా మీరు ఒక జీవ ఒక జీవుడిని గురించి తెలుసుకున్నారనుకోండి నా కేవలే ప్రాణభుతి ఒక జీవుడు బయడేటా ఎదుర్కుండా పెట్టింది ఇగో వీడు ఫలానా ఫలానావారి కొడుకు ఫలానావారి మనవుడు ఫలానావారి ముని మనవడు ఫలానా తారీఖును పుట్టాడు పోయాడు ఇంకా పోకపోతే జీవించి ఉన్నాడు ఈ డిగ్రీలు ఉన్నాయి ఈ పరీక్షలు ప్యాస్ అయ్యాడు ఇద్దరు కొడుకులు ముగ్గురు అమ్మాయిలు అని ఇదంతా తెలుసుకున్నారనుకోండి తెలుసుకుంటే అప్పుడు ఏమైనట్టు వాడు ఒక్కడి గురించే తెలిసింది ఇంకొకటి గురించి తెలుసుకోవాలంటే ఈ కాగితాలన్నీ మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ వాడి కాగితాలు తీసుకుని మళ్ళీ మళ్ళీ వీడి పేరు ఇది వీడి పలాడవాడి కొడుకు వీడిది వీడిది మళ్ళీ కొడుకు జనాభాలు ఎక్కలే ఈ జాతకాలు చూసి వాళ్ళ దగ్గర కట్టలు కట్టలు ఉంటాయి ఈ పంతొమ్మిది వందల తొంభై ఆయన దగ్గర జాతకాలు రాసుకున్న వాళ్ళందరి జాతకాలు ఓ బైండ్ చేసి పక్కన పెట్టారు అలా ఏ అది కాంటాయి ఆ రకంగా ఒక్క జీవుళ్ళు తెలుసుకుంటే మొత్తం సల్లమునకు ఆత్మయైన పరమాత్మను తెలుసుకున్నట్టు అవను అలా కాకుండా ఆ పరిస్థితి పక్కన పెట్టండి ఈయన ఉన్నాడు ఈ ఫలానా ఆయన ఉన్నాడు ఈయన ఏమిటి అంటే ఆయన మొగ ఆడ లింగభేదం అయ్యా లింగభేదం ఆత్మకు లేదు పక్కన పెట్టండి అలా నావారి కొడుకండి ఆత్మకి పుట్టుకే ఉండదండి మీరు పుట్టు గురించి ఏం మాట్లాడుతున్నారు ఆత్మకి పుట్టుకే లేదు అంటే ఇప్పుడు ఏం చేయాలి ఆయనలో పుట్టుక లేనిది ఏదో పుట్టుకోవాలి ఆయన ఇప్పుడు కుట్టాడు అప్పుడు ఉపయోగం లేదు ఆయనలో పుట్టుక లేనిది ఏది అయితే చెప్పచ్చండి లైఫ్ ప్రాణం ఉన్నదే ఆ ప్రాణము అదే కదా ప్రాణం ఉంటే ఆయన ఉన్నాడు ఆయనకు బ్యాంక్ అకౌంట్ ఉంది ఎప్పుడు ఉంది అకౌంట్ ప్రాణం ఉంటే బ్యాంక్ అకౌంట్ ఉంది ప్రాణం లేకపోతే బ్యాంక్ అకౌంట్ కూడా లేనట్టే లెక్క ఏది లేనట్టే లెక్క భార్యను నా భార్య నా కొడుకు నా కూతురు ఇవన్నీ చెప్పాలంటే ప్రాణం ఉండాలి కదా అలాగే ప్రతి వాళ్ళలోనూ ఒక ప్రాణం ఉన్నది ఈ ప్రాణం ఒక్కటే పశు పక్షి మనిషి గంధర్వుడు దేవత అందరిలో ఉన్న ప్రాణశక్తి ఒక్కటే దాన్ని కాస్మిక్ లైఫ్ అంటారు ఆ ప్రాణము ప్రాణము తెలుసుకుంటే అన్ని ప్రాణములు తెలిసినట్లే ఎందుకని అదే ప్రాణం సర్వత్రా ఉంది కనుక ఇంకొక అడుగు ముందుకు వేయండి ఈ ప్రాణము ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుందంటే ఆ సత్యది ఆత్మ నుంచి ఆవిర్భవిస్తుంది మీరు కూడా అనుభవంగా చూసుకోవచ్చు ఇప్పుడు మీరు ఉచ్ఛ్వాస విశ్వాసాలను పరిశీలించండి ఉచ్ఛ్వాస విశ్వాసం అనే ప్రాణశక్తి ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది నేను అనే ఆ చైతన్యం నుంచి ఆవిర్భవిస్తుంది నేను అనే చైతన్యము అన్ని ప్రాణులలో సమానంగా ఉంటుంది ఏమీ భిన్నంగా ఉండనే ఉంటుంది అది ఒక్క చోట తెలుసుకుంటే సర్వత్రా అదే ఉంటుంది కనుక సర్వత్రా దాన్నే తెలుసుకోవచ్చు ఏమండి ఆ ఒక్క చోట ఎక్కడ ఎక్కడ తెలుసుకోవాలి ఇంకోహండిని పట్టుకుని వాడి హృదయంలో ఉన్న ఆత్మను తెలుసుకోవాలా అదే మీ హృదయంలో ఉన్న ఆత్మను తెలుసుకోవాలి ఇది దాని కాబట్టి ఇక్కడ జీవుడి యొక్క విచారమేం కాదు ఇది జీవునిలో ప్రకాశిస్తున్న పరమాత్మ యొక్క విచారమే కాబట్టి ఒక మనిషిని పట్టుకుని వీడే దేవుడు లేకపోతే వీడే జీవుడు అని అలాగా ఒక మనిషిని పట్టుకుని పరిచ్ఛేదంగా చూడటముందు తాత్పర్యం కాదు కనుక జ్లోక భూలోకములకు ఆయతనము జీవుడు కాదు కుతశ్చ న ప్రాణభృతి యతనత్వేనా ఆశ్రయిత్యులోక భూలోకములకు ఆశ్రయము ఒక జీవుడు అని చెప్పుటకు వీలు అని నిర్ధారించుటకు ఇంకో హేతువు ఏదనగా ఇంకో కారణం ఉంది దాన్ని చాలా కారణాలు చెప్పారు ఇంకొకటి ఉంది ఇప్పటికి ఒకటి రెండు మూడు కారణాలు చెప్పారు ఏమిటేమిటి అపశ్శబ్దం ఒక కారణము భేద వ్యపదేశం రెండోది ప్రకరణము మూడవది నాలుగవ కారణం స్థి స్థిత్యదనాభ్యంచే నాలుగవ కారణం స్థితి అదనము స్థితి అంటే ఉండడం అదనము అంటే భుజించడం అదనము అంటే భుజించడం తినడం భుజించడం స్థితి అంటే ఉండడం ఇప్పుడు మీలోనే చూసుకోండి మీలో ఉండేది ఒకటి తినేది ఇంకొకటి తినేదంటే భుజించేది భోజనమే అక్కర్లేదు ఏ భోగమైనా భోగం ఏదైనా దాన్ని భోగం భుజించడం అనే అంటారు ఇప్పుడు మీరు సపోజ్ ఒక దృశ్యాన్ని చూసి దాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఒక దృశ్యాన్ని చూసి సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఆ సినిమా చూసి ఎంజాయ్ చేసేప్పుడు మీలో స్థితి ఒకటి ఉంటుంది అదనము ఇంకొకటి అదనము అంటే ఎంజాయ్ చేసేది మనసు మనస్సు కళ్ళు అవి ఎంజాయ్ చేస్తున్నాయి అవునండి అయితే మీరు మనస్సు కళ్ళు ఇంతేనా యూ ఆర్ సంథింగ్ మోర్ దెన్ దాట్ మీలో ఆ ఎంజాయ్మెంట్కి ఆశ్చర్యంగా ఉన్నా స్వయంగా భోక్త కానిది అలా స్థిరంగా ఉండేది ఏ రకమైన వికారములు లేనిది అయిన సఖ్యత మీలో ఉన్నది ఎందుకంటే ఎంజాయ్మెంట్ అయిపోతుంది అయినా నేను అలాగే ఉంటాను నేను అనేది ఎక్కడికి పోదు కాబట్టి ఎంజాయ్మెంట్ ఉన్నప్పుడు ఉండి ఎంజాయ్మెంట్ లేనప్పుడు కూడా అలాగే ఉన్నటువంటి ఒక స్థిరతత్వము మీ ఎందు గలదు ఆ స్థిరతత్వమే పరమాత్మ అదే అందరి ఎందు సమానంగా ఉంది అది స్థితి ఇది అదనం కాబట్టి ఇక్కడ జీవుడంటే ఎవరు అదనం చేసేవాడు జీవుడు ఈ స్థితి పరమాత్మ కాబట్టి ఆ స్థితి రూపమైన పరమాత్మయే ద్విలోక భూలోకములకు ఆయతనము ఎందుకంటే సర్వమునకో అదే ఆత్మ గనక అంతేగాని ఆ మనస్సుతోటి ఆ దేహంతో ఆ ఇంద్రియాలతోటి తదాత్మ్యాన్ని చెంది పరిచ్ఛిన్నమైనటువంటి అహంకారంతో వాడు ఎవడైతే భోగిస్తున్నాడో వాడిని జీవుడు వాడు దేనికి ఆయతనం కాదు వాడు వాడు ద్విలోక భూలోకాలకు ఆయతనం ఎలా అవుతాడు కాబట్టి స్పష్టంగా స్థితి అదనము అని రెండు చూపించి ఈ స్థితికి మూలమైన పరమాత్మ ద్విలోక భూలోకములకు ఆయతనము ఈ అదనం చేసే జీవుడు పరిచ్ఛిన్నుడు అహంకారి వీడు దేనికి ఆయతనము కాదు అని స్పష్టంగా విభాగం చేసి చూపించారు కనుక ఆ స్థితి అదనముల వ్యవస్థని బట్టి కూడా జీవుడు ద్విలోక భూలోకములకు ఆయతనము కాదడు అని చెప్పారు ఇప్పుడు ఆ సూత్రాన్ని వివరిస్తారు ద్యుహ్వా దాయతనం చ ప్రకృత వాసుపన్నా సయు సఖాయా స్థిత్యదనే నిర్దిశ్యేనిషత్తుంతా ఆయన ప్రకరణం బాగా చెప్పుకొస్తున్నారు అసలు నిజానికి ముండగో ప్రశ్న ఎదురకుండా పెట్టుకున్న మీరు అసలు అంకెలన్నీ చూసుకున్నట్లయితే ఆ వరసంతా కోయించేడు అక్కడ ముందు ఎస్మిన్యౌ పృథివీచాంతరిక్షమోతం అని మొదలుపెట్టి దేని ఎందైతే ఈలోక భూలోకంలో ఆశ్రయించి ఉన్నాయో అని మొదలుపెట్టి ఆ తర్వాత ఏమంటున్నారంటే ద్యులోక భూలోక ఆయతనం ప్రకృత్య దానిని ప్రస్తావించి ప్రకరణంగా మొదలుపెట్టి ఆ తర్వాత ఏమంటున్నారు రెండు పక్షులున్నాయి ద్వాసుపర్ణ సుపర్ణం అంటే పక్షి అందమైన రెక్కలు గల పక్షి రెండు పక్షులు ఉన్నాయి మనిషిని పక్షితో పోల్చారు జీవుణ్ణి పక్షితో పోల్చారు పక్షి అంటే ఓ చెట్టు మీద ఉంటుంది మూడు కట్టు ఆ చెట్టు మీద ఉంటుంది గూడు పడుతుంది కొంతకాలం అయిన తర్వాత ఆ చెట్టు పడిపోతే ఇంకో రోడ్లు పోతుంది పడిపోయి ముందే పోతుంది ఆ చెట్టు పడిపోతుండగానే పోతుంది ఇంకో దృష్టాంతం చెప్పారు భాగవతంలో భాగవతంలోనూ భారతంలోనూ కూడా వరద వస్తుంది నది మహావేగంగా ప్రవహిస్తూ ఒడ్డుని కోసేస్తో ఆ ఒడ్డు మీద ఓ చెట్టు ఇలా ఇలా కోసేస్తుంటే ఇలా నిలబడ్డ చెట్టు ఇలా ఇలా అయిపోతుంది పడిపోతున్నారు ప్రవాహంలో పడిపోతుంది అడుగు నుంచి కోసేస్తోంది ఆ చెట్టు మీద ఆ పక్షి అలా అలా కూర్చుని ఉంది ఈ ఇక్కడ పూర్తిగా బేస్ పోయింది వరద పోయింది ఆ చెట్టు ఇలా పడిపోతుంది పడిపోవడానికి ముందే ఈ పక్షింది కాబట్టి రెండు పక్షులు జీవుడు ఒక పక్షి అదే చెట్టు మీద దేవుడు కూడా ఉన్నాడు స్థితి అది రెండో ఉంటాయి ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారనుకోండి సినిమా చూసి ఎంజాయ్ చేసే అహంకారీ ఉంటాడు ఇక్కడ ఇదే చెట్టు మీద ఆ అహంకారి వెనక్కాల సచ్చిది ఆత్మరూపంగా దేవుడు కూడా ఉంటాడు ఇదే చెట్టు చెట్టు ఇదే కాబట్టి ఈ రెండు పక్షులు ఈ రెండు పక్షుల్లో ఒక పక్షి ఈ రెండు పక్షులు ఎప్పుడు కలిసే ఉంటాయి సయుజ ఎప్పుడు కలిసే ఉంటాయి విజయ అంటే కలిసి ఉంటారు కాబట్టి మీరు దేవుడి కోసం బస్సులు రైళ్ళు ఎక్కర్లా ఎందుకంటే ఎప్పుడు ఈ చెట్లునే ఉంటాడు దేవుడు నిజంగా పీపుల్ ఆర్ క్రేజీ వాట్ కెన్ యూస్ సైడ్ జస్ట్ క్రేజీ వాట్ ఎల్స్ కెన్ యూస్టై సో తీర్థయాత్ర అనే పేరుతో ఎంత అల్లరి సృష్టించుకుంటామంటే మనం ఆ తర్వాత అక్కడికి వెళ్ళి తోసేసుకోవటం ఆ తోసేసుకోవటంలో స్టాంప్ ఫీడ్ అయిపోతుంది ఆ స్టాంప్ పీడ్లో పిల్లలు స్త్రీలు చచ్చిపోతూ ఉంటారు ఇదంతా దేవుడు దోషం చేసే దేవుడు పేరుతో చేసేటువంటి దుర్మార్గులు ఉంటాయి సో ఈ దేవుడు ఈ చెట్టు మీద ఎప్పుడూ ఉంటాడు పోనీ ఆ దేవుడికి కొంచెం దూరంగా జరిగి మనం ఏదైనా వేరే పని చేసుకుందాము అని మీరు అనుకుంటే మీరు దూరంగా జరగదే లేరు యూ కెన్ మూవ్ అవే ఫ్రమ్ దట్ ఇన్నర్ రియాలిటీ హౌ కెన్ యూ మూవ్ అవే యూ విల్ నాట్ బి దే అర్ ఇట్ మూవ్ అవే యూ విల్ నాట్ బి దే శూన్యం అయిపోతాడు కాబట్టి ఆ హృదయంలో పరమాత్మ స్థితి రూపంగా ఉన్నాడు సయుజ తర్వాత సఖాయ వీడికి మిత్రుడు కావాలి మిత్రుడంటే సైకలాజికల్ డిపెండెన్స్ సైకలాజికల్గా మనం ఇంకొకటి మీద ఆధారపడే ప్రయత్నం చేస్తాం ఫిజికల్గా ఎలాగో తప్పదు ఎవడో భోజనం ఉండి పెట్టాలి తినాలి అది అది సమస్య కాదు సైకలాజికల్గా ఈయన ఉన్నాడు నాకు అని ఒక ఆశ్రయాన్ని పెట్టుకుంటాం కాబట్టి మీకు సైకలాజికల్గా అవతల వైపు వాడు ఏమి ఆశ్రయం ఇవ్వగలుగుతాడు మీకు ఇవ్వలేడు ఎందుకో తెలుసిన వాడు కూడా సైకలాజికల్గా డిపెండ్ అవుతూనే ఉంటాడు వాడు మీకేం ఆశ్రయం ఇస్తాడు లోకంలో ఏదో ఒక సెన్స్లో ఇప్పుడు తండ్రి కొడుకు కలిసి బస్సు ప్రయాణం చేస్తున్నారనుకోండి కొడుకు కుర్రాడు పదేళ్ళ కుర్రాడు వాడికేం తెలియదు తండ్రి వాడికే ఆశ్రయంగా ఉండే రక్షణగా ఉంటాడు అంతవరకు పర్వాలేదు ఇద్దరు ఎల్డర్లీ పీపుల్ మధ్యన ఈయన ఉన్నారండి నాకు రక్షణ అనేది ఒకడు ఒకడికి రక్షణ ఎలా అవుతాడు నేను ఫిజికల్ సెన్స్ కరెక్ట్ అవ్వచ్చు సైకలాజికల్గా యు ఆర్ ఎలో నీకు చుట్టూ ఉన్న మానవులు ఎవ్వరూ కూడా నీకు రక్షణ ఇవ్వలేరు భర్త భార్య మధ్యనే వర్కౌట్ కాదండి భర్తకి భార్యకినే వర్కౌట్ ఎందుకంటే భార్య ఆమె అనారోగ్యంతో అక్కడ ఉన్నదనుకోండి భర్త ఆవిడకి ఏమో టిఫిన్ ఏదో ఇచ్చేసి నేను ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాను జాగ్రత్తగా ఉండని వెళ్ళిపోతాను బయటేవో పొలం లేయని విడిపోతాడు అది అలా అనిపిస్తుంది ఆవిడికే అలాగే అనిపిస్తుంది వీడికే అలాగే అనిపిస్తుంది కానీ యథార్థం ఏమిటంటే హీ వాంట్స్ టు నూ అవే ఫర్ సౌ ఎందుకంటే హీ ఈజ్ ఇన్కంప్లీట్ హింసా హౌ కెన్ హీ ప్రొవైడ్ షెల్టర్ టు ది అదర్ పర్సన్ సైకలాజికల్ గా ఇంకోళ్ళు మనకి సపోర్ట్ ఇస్తారనుకోవడం చాలా పొరపాటు అంచేతనే మనం జీవితంలో చాలాసార్లు భంగపాటు చెందుతూ ఉంటాం ఏమని నాకు ఆయన చూసుకుంటారు నన్ను అని ఎవరినో ఒకరిని నమ్ముకుంటాం దానికి గాడ్ ఫాదర్ అనే పేరు కూడా ఒకళ్ళు ఆయన హీఈ్ మై సపోర్టర్ హీ ఈజ్ మై గాడ్ ఫాదర్ హీ కెనాట్ సీ యూ ఒకప్పుడు నువ్వే ఆయనను చూడాల్సి ఉంటుంది కాబట్టి మానవులు ఒకళ్ళకొకళ్ళు ఫిజికల్ సెన్స్లో హెల్ప్ చేసుకోగలుగుతారు తప్ప సైకలాజికల్గా యూ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ ది అదర్ పర్సన్ యూ షుడ్ యూ షుడ్ ఓన్లీ బికాస్ ది అదర్ పర్సన్ కెనాట్ హెల్ప్ యూ యూ షుడ్ ఓన్లీ డిపెండ్ అపాన్ దట్ ఇన్నర్ ఆత్మా అది అది దానికోసం ఇంట్లో అదర్స్ యొక్క మంచి చెడు పాయింట్ కాదు మీరు ప్రకరణం కూడా చూసుకోవాలి అదర్స్ యొక్క మంచి భార్యాభర్త వాళ్ళ మంచి అది కాదు ప్రకరణం ప్రకరణం ఏమిటంటే దట్ ఇన్నర్ సెల్ఫ్ అని మీరు పట్టుకోవాలి అంచేతనే శ్రీకృష్ణుడు కూడా గీతలో నువ్వు నీ ఇన్నర్ సెల్ఫ్ మీద నువ్వు ఆశ్రయం పెట్టుకో ఆత్మనాత్మానము ధరలేదు ఆత్మన్యేవాత్మనా తుష్ట సో ఆత్మరతి ఆత్మక్రీడ అంటో ఆ ఇన్నర్ సెల్ఫ్ ఉంటుంది అది సాక్షిగా ఉంటుంది దాంట్లో ఏ వికారాలు ఉండవు వికారాలన్నీ మనస్సు దేహమే అక్కడికే పరిమితం అన్ని వికారాలు మనస్సు దేహం ఉంటాయి కాబట్టి నీవు శరణాగతి చేసుకోవాల్సిందే ఆ ఇన్నర్ సెల్ఫ్ దాన్ని శరణాగితే చేసుకో అదే నీకు మిత్రుడు సఖాయ నీతో పాటు ఉండేది తర్వాత ఇప్పుడు ఔటర్లో ఇంత హోడో పట్టుకున్నారనుకోండి వీడి ప్రాణం పోయిందనుకోండి వాడు ఇక్కడే ఉంటాడు వీడి పోతాడు అవుతుంది అప్పుడు వేరే సార్ ఇన్నర్ సెల్ ఫోన్లు చూసారా అది అక్కడికి పోతుంది అది నీతోటే ఉంటుంది కాబట్టి అది పూర్ణము అది నీకు ఆశ్చర్యం అవుతుంది నీకు మిత్రుడు మిత్రుడంటే యు ఫీల్ లైక్ లైక్ యూ లైక్ టు హ్యాంగ్ ఓవర్ హ్యాంగ్ నాట్ హ్యాంగ్ ఓవర్ హ్యాంగౌట్ అది మిత్రుడంటే మిత్రుడంటే మీరేం చేస్తారు మీకు తోచట్లేదు అనుకోండి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తారు ఆయనతో నాలుగు మాటలు మాట్లాడతారు మీకు ఏదైనా చిన్న హెల్ప్ కావాల్సి వచ్చిందనుకోండి ఆయనతో మాట్లాడతారు అదే కదా మిత్రుడంటే అదిగో అటువంటి నీకు యథార్థమైన మిత్రుడు నీ హృదయంలో ఆత్మరూపుడుగా ఉన్నాను నీకు మనస్సు బావులేదనుకో మిత్రుడి దగ్గరికి వెళ్తావు కదా బాహ్యము ఆయన పనిలో ఆయన పనిగా బిజీగా ఉన్నాడనుకో అప్పుడేం చేస్తాం అప్పుడు వేలమోహనేశ్వరుడు నాయనకి రావాలి లేదా ఆయన మనస్సు కూడా అసలే బావులేదనుకో అప్పుడేం చేస్తాం కాబట్టి బాహ్యమునున్న మిత్రులు ఫిజికల్ సెన్స్లో ఉపకరిస్తారు వారంతా సోషల్ లైఫ్ ఇస్తే బట్ యథార్థమైన మిత్రుడు నిన్ను శేదీర్చగలిగిన మిత్రుడు నీ హృదయంలో ఆత్మరూపుడుగా ఉన్నాడు అని అలా చెప్పింది అక్కడ శృతి ద్వాసుపర్ణ సయుజా సఖాయ అని ప్రతిపాదన చేసింది ఈ ప్రతిపాదన చేసిన ప్లేస్ ఏమిటంటే ఈ ద్విలోక భూలోకముల యొక్క ఆయతనం చెప్పి ఈ మాట చెప్పింది ఇక్కడ ఈ మంత్రంలో స్థితి అదనము రెండు చెప్పారు ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిశస్వ జాతే ఇదే చెట్టు మీద ఒకే చెట్టు ఇదే చెట్టు ఊర్ధ్వమూల మహశ్శాఖం చెట్టు ఇదే చెట్టు మీద ఆ రెండు పక్షులు ఉన్నాయి దేవుడు పక్షు జీవుడి పక్షి రెండు పక్షులు ఇదే చెట్టు మీద ఉన్నాయి అయితే ఏం చేస్తున్నాయి చెట్టు మీద కూర్చుని తయోరేక త్రిప్పలం స్వాదు అత్తి వాటిలో ఒక పక్షి అత్తి తింటోంది అదే అదనము భక్షణము అంటే భోగానుభవము అని అర్థం రెండో పక్షి ఏం చేస్తోంది అనశ్నన్నన్య అభిచాకశీతి అది తింటలేదు అలా చూస్తూ ఉండి స్థితి ఈ రెండు పక్షుల గురించి చెప్పారు తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి ఇది కర్మఫలాశనం దాంట్లో ఒక పక్షి ఆ రెండింట్లో ఒకటి స్వాదు పిప్పలం అత్తి ఆ చెట్టుకుండే ఫ్రూట్ ఉంటుంది అది తీయగాను ఉంటుంది చేదుగాను స్వాదు ఉంటుంది అస్వాదు కూడా ఉపలక్షణం సో ఎప్పుడైనా మీకు భోజనానికి వెళ్తే అక్కడ పదార్థాలు ఎలా ఉన్నాయంటే బాగా బాగున్నాయండి బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఏవో కొన్ని బాగులేని కూడా ఉంటాయి ఇరవై ఐటమ్స్ పెడితే మీరు ఇరవై తినేసి బాగున్నాయని చెప్పినట్టు కాదు ఏవో కొన్ని తింటారు మీకు నచ్చినవి తింటారు మీకు నచ్చనివి కూడా ఉంటాయి అలాగే స్వాదు ఉన్నప్పుడు అస్వాదు కూడా ఉంటుంది జీవితంలో సుఖము దుఃఖము రెండు రకాల ఫలాలు ఇంట్లో ఉంటాయి కాబట్టి ఆ ఒక పక్షికి అదనము కర్మఫల అశనం అశనం అన్నా అదనం కర్మఫలాన్ని తింటూ ఉంటుంది ఒక పక్షి రెండో పక్షి ఏం చేస్తుంది అనశ్నన్య అభిచాక శీతి ఇది ఔదాసీన్యైన రెండో పక్షి తినకుండగా అలా ఉదాసీనంగా ఉంటుంది అలా ఉంటుందంటే ఇప్పుడు వీడు దుఃఖిస్తూ ఉంటాడు వీడు దుఃఖిస్తున్నాడు కదా అని లోపల ఉండే ఆత్మ చైతన్యం అది దుఃఖించదు అది అలా చూస్తూ సరే దుఃఖిస్తున్నాడు దుఃఖించండి ఓపు కొన్నంత సరే దుఃఖిస్తాడు తర్వాత కాఫీ ఎదుతా అయి పడుకుంటాడు మళ్ళీ లేచి తర్వాత మళ్ళీ దుఃఖిస్తాడు తర్వాత అసమానం దుఃఖించలేడు కదా అప్పుడప్పుడు సుఖిస్తాడు కదా అప్పుడు ఆత్మ అనేటువంటి అది అప్పుడు సుఖించదు దానికి భోగంతో సంబంధం లేదు భోగం అనేది ఉండదు భోగం ఎంతసేపు మనస్సు ఇంద్రియములు వాటితో తాదాత్మ్యాన్ని చెంది ఉన్న అహంకారము అది కూడా మనస్సులో భాగమే అదే అక్కడే ఉంటుంది భోగం ఆ లోపల ఉన్నటువంటి శుద్ధ చైతన్యము ఏదైతే గలదో అలా సాక్షిరూపంగా ఉంటుంది అంచేతనే యూ నాట్ ఓన్లీ ఈట్ బట్ యూ నో దట్ యూ ఈట్ you not only cry but you know that you are crying parava da mero chakaga aanandanga cinema enjoy chestu untaru you not only enjoy but you know that you are enjoying a charalu miss ayipotharu i am enjoying antaru you are enjoying but there is another dimension there you know that you are enjoying do you know that you are enjoying or not aney padekki మీరు ఆ ప్రశ్నని సరిగ్గా అర్థం చేసుకొని అవును నాకు తెలుస్తుందా లేదా నేను ఎంజాయ్ చేసినట్టుగా తెలుస్తుందా లేదా అవును నాకు తెలుస్తోంది బస్ ఈ గాడ్ ది పాయింట్గా ఇప్పుడు నేనేమన్నా నెక్స్ట్ ఏమంటానంటే చూడా తెలుస్తోందన్నాం చూడు అదే అసలైన నువ్వు ఎంజాయ్ చేస్తున్నానన్నది అసలైన నువ్వు కానే కాదు అది ఆత్మవిచారము అది అలాంటి పడుతుంది కాబట్టి టూ లెవెల్స్ ఉన్నాయి స్థితి లెవెల్ ఉంది ఔదాసీన్యంగా ఉండటం ఇంకో లెవెల్ ఏమిటి భోగం భూత లెవెల్ స్టార్ట్ అయ్యి